ఎనిమిది పుట్టినట్టె ఉన్నవాడ పోలేదు రాలేదు ఇట్టె నీ దాసుడనైతి ఎంగిలెల్ల బాసె వెలినున్న జగమెల్ల విష్టుడ నీ మహిమే అలరి నాలోన నీవే అంతరాత్మవు తెలిసి నేనున్న చోటే దివ్య వైకుంఠము వెలలేని నరకముల వెరపెల్ల తీరే తనువుతో నుండేది నీ తలచిన తలపేనా మనుపు సంసారము నీ మాయచేతిదే పనుల నా కర్మము నీ పంచినట్టి పనుపే మనసు లోపలి మనసులోపలి అనుమానమెల్లబాసే తెర మరుగు దినాలు దేవుడ నీ కల్పితమే సురిది ఈ సురలెల్ల చుట్టాలే నాకు నిరతి శ్రీవేంకటేశ మరుగు చొచ్చినేడు గురిని ఆనతి చేత వొంకులెల్లా